ఓకేనా సిస్టర్ సిస్టర్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ మనము సాయంకాలం కాలం ముందు మనము దేవుడు మనకు నడిపించిన కృపను బట్టి దేవునికి వందనా స్తోత్రం చెల్లిద్దాము సాయంకాలం ఉన్న ఆరాధనలో దేవుడు మనకు తోడై ఉన్నాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతగానో మనందరినీ దేవుడిని నడిపిస్తున్నాడు అందరూ బట్టి దేవునికి వందనాలు ముఖ్యంగా సాయంకాలంలో మన మీటింగ్ లో మరి జాను బ్రదర్ రేసరాడు బ్రదర్ స్టార్టింగ్ ప్రార్థన చేయండి బ్రదర్ నమస్కారం సోదం లేవా గొప్ప దేవాన్ని కొందా చేసిన కూడుకున్నాం విశ్వబాబు వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి మాట్లాడి రాజా మీ గొప్ప దేవాన్ని కొందా చేస్తున్నాం మా గురువు దేవా అంచులు మీరు తీర్చండి విడుదల మీద దయచేయండి కాశ్రాలు తీర్చండి ముఖ్యంగా దేవాన్ని యొక్క సేవ నడిపియచేయండి లేవా ఎంతమంది బంధకాల ఎంతమంది ఇబ్బందులతో ఎంతమంది కష్టాలతో విశ్వబాబు వాళ్ళందరికీ విడుదల చేయాల నీనామంలా మీరే మాకు సాయం తెచ్చండి ఇక్కడ ఎక్కడ నీ సేవ జరుగుతుంది విశ్వబాబు అక్కడ రక్షింపబడాలా మీరే సాయం దయచేయండి నీ యొక్క ఆత్మ నడి పదకొరు దయచేయండి ముఖ్యంగా ఈ స్రోభ ప్రతి ఒక్కరి కాడి ముయాలేసుకోవా నీ కాడి సులభైందంట్రోవా నారం తేలిక అయింది వేసుకోవ నీ ఒక బారం మేము కలిగి ఉండాలి మీరే మాకు సాయం ఇచ్చేయండి విడుదల దేయండి నీవు లేకుండా మేమేం చేయలేము సో ఇక్కడ మేము కూడుకున్నామంటే సో అది దానిక నువ్వు ఇచ్చిన బాధ్యత మీరే జరించండి విడుదల దేండి దేవా ఇలా భాగం మాతో మాట్లాడండి సత్యాన్ని మేము గ్రహించాలా దాన్ని పట్టుకుని నడవలెసుకోవా నీకు సిద్ధపరుశు లాగునా మీరే సాయంత్రం ఇచ్చండి విడుదల దేండి శ్రోవా వచ్చిన ప్రత్యేక ఆశ్రయించండి హృదయలు తీర్చండి ముఖ్యంగా సేవల బలంగా వాడుకోండి అద్భుత కార్యం జరిగించండి వృధా మీరు దచ్చండిపోవా ముఖ్యంగా ప్రతి దాంట్లో మీరు ఆదంతో వాయించండి మీకే మేము చందునిగా మీరు సాయం తెచ్చండి వచ్చిన ప్రతక హృదయాన్ని తీర్చి దేసి గొప్పదేవాన్ని కొందనా చేసినాం వాక్యం సత్యాన్ని మీరు గ్రహించాలా దాన్ని పట్టుకుని నడవాలి సిద్ధపరచలాగునా ముఖ్యంగా వాక్యం నుంచి ఎవరైతే తప్పిపోతూ రేసువా న్యాగలు ఎవరైతే పాటిస్తే అందరు పాటించలాగునా విన్నవాదాన్ని భద్రపరచుకునేలాగునా మీరే సాయం తెచ్చండి దేవా ఎవరు వ్యతిరేకంగా తిరగడానికి వీలు తీసుకోవాని అర్థం చేసుకోవాలా పత్రికని పాటించాలా మీరే సాయంత్రం చేయండి విడుదల దయచేయండి ఇంకా ఎవరితో రాలేక పొత్తు వేసుకోవా మీరు సాయం తెచ్చేసి విడుదల దయచేసి మీరు అదేంత మంచి వాకింద్రం మాట్లాడి విడుదల దయచేసి దేవనిచుకోవాలని ప్రస్తుతం రజుల రజుల రాజు సియోనురారాజు రాజుల రజుల రాజు సియోనురారాజు సిను రజు నాయసు పైనున్న ఎరుషలేము నా గృహము సిను రాజు నాయసు పైనున్న ఎరుషలేము గృహము రజుల రాజుల రాజు సియోను రజు రజుల రజుల రాజు సియోను రారాజు సిను రాజు నా యేసు పైనున్న ఇరుషలేము నా గృహము సిను రాజు నా యేసు పైన నా నా గృహము తల్లి గర్బాము నుండి వేరు చేసి తండ్రింటి నుండి నన్ను పిలచే తల్లి గర్బాము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచే సీయోను కొరకే నన్ను ఏరుపరచిన సీయోను రాజు నాయసు సియోను కొరకే నన్ను ఏరుపరచిన సీయును రారాజు నాయసు రాజుల రాజుల రాజు సిరారాజు రాజు నరాజు నరాజు సిను రజు సిను రజు నాయసు అయినున్న ఎరుషలే మునా గృహం సిను రజు నాయసు అయినున్న ఎరుషలే మునా గృహం ీరింపబడినారై శ్రీయో నూలు మూలారయే నీ శింపబడినారై శ్రీయో నూలు మూలారై ఎన్ని కాలేని నన్ను ఎన్నుకొని శ్రీయోను రాజునాయేసు ఎన్ని కాని నన్ను ఎన్నుకుని సిను రారాజునాసు రాజు నరాజు నరాజు సినురారాజు రాజు నరాజు నరాజు సియోనురారాజు సిను రాజు నాయసు పైనున్న ఇరుషలేమునా గృహము సిను నారాజు నా యేసు ఇరుషలేమునా గృహము హలో ప్రేడ్ సిస్టర్ేలాడ్ బ్రదర్ వాక్యండి బ్రదర్ ఓకే సిస్టర్ ప్రసంగి పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము ప్రసంగి పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చినం ఇదంతా విని తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవాలను మానవ కోటికి విధి దేవుడు తన వాక్కుని మనతో మాట్లాడాలని ఆయన సహాయం కొరకు నేను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రభా ప్రేమల తండ్రి కృపగల దేవా వి బంగారు పాదాలకు వందనాల స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా అల్పులము అయోగ్యులము వంటి అయా నీ కృపా కనికరములను కోరుకుంటున్నాం నీ సహాయం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నిష్ప్రయోజకులం మా యొక్క టాలెంట్లు ఎక్స్పీరియన్స్లు కాదు ప్రభా నీ యొక్క కృపనే మేము నమ్ముకొని ఉన్నాం తండ్రి నీ మీద ఆధారపడుతూ మరి జీవిస్తుంటుండగా మా అందరితో కూడా నీవు మాట్లాడవలసిందిగా వేడుకొని చుట్టున్నాను చేయండి ప్రభా మరి నీ వాక్కుని వినిపింపజేసి తండ్రి ప్రభా మా అందరినీ బలపరుస్తు రమ్మని వేడుకొని మమ్మల్ని హెచ్చరించండి మాతో మీరు మాట్లాడవలసిందిగా వేడుకొని తండ్రి అల్ పుణ్య నేను సిలువ చాటును మరుగుపరచు తండ్రి నయా గొప్పగా నీ వాక్కును వినిపింపజేయలసిందిగా వేడుకొని చుట్టున్నాం తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు మరి నీ వంటి వారు ఎవరినూ లేరు ప్రభా మా నిమిత్తం తండ్రి ఈ లోకానికి వచ్చి శిలువలో నీ యొక్క ప్రాణమును అయా మా అర్పించి మా పాపముల నుంచి మాకు విడుదలనిచ్చిన దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటారు ఏసు క్రీస్తు పరిశుద్ధనామో మనం ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి వాయిస్ క్లియర్ ఉందా సిస్టర్ ఓకే బ్రదర్ సిస్టర్ క్లియర్ ఉంది ఇక్కడ పన్నెండవ అధ్యాయము పదమూడవ చనము ప్రసంగిలో ఇదంత విని తరువాత తెలియని ఫలితార్థం ఇదే చివరిగా ఆయన ప్రసంగి మాట్లాడుతూ ఉన్నాడు చివరి వచనాలకు వచ్చేసాడు వృద్ధాప్య దశ ఆయన సర్వ జ్ఞానమంతా పొందుకున్నాడు ఈ లోకాన్ని అంతా చూశాడు మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు చూస్తే ఆయన అనుభవించినవి కావచ్చు ఆయన ఏలినవి కావచ్చు ఆయన జీవితంలో చూడనిదంటూ ఏది లేదు విద్యలో అది కూడా ఉన్నాడు అన్ని సర్వ సంపదలు కలిగి ఉన్నాడు జ్ఞానం కలిగి ఉన్నాడు అన్ని ఉన్నాడు అయినప్పటికీ ఆయన చివరికి ఏం మాట్లాడుతుందంటే ఏం కలిగి ఉండాలి సర్వ మానవ కోటికి ఇదియే విధి అని మాట్లాడుతున్నాడు మానవ కోటికి ఇదియే విధి ఏంటంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం ఈరోజు మన క్రైస్తవ జీవితాల విషయానికి వస్తే ఏ సుప్రభు అనంటే మనకు భక్తి ఉంది భక్తి ఉంది కాని మన జీవితంలో భయం అనేది లేదు కాబట్టి ఈ రెండు విషయాలు మనం గమనిస్తా ఉండాలి ఏ ఏ సంఘంలో కావచ్చు కుటుంబ విషయాల్లో కావచ్చు సమాజంలో కావచ్చు ప్రతి చోట కావచ్చు ఎక్కడైనా కావచ్చు మనకు దేవుడన్నా లేదంటే కుటుంబ యజమాని అన్నా సంఘ కాపరి అన్నా మనకేముంటదంటే భక్తి మాత్రమే కనిపించే వారంగా ఉంటాం కానీ భయం అనేది ఏసు ఎందుకు మనం చాలా విషయాల్లో ఇంకా వెనుకబడి ఉన్నాము ఎందుకు ఇంకా మనం కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాము అనంటే దానికి కారణము మనలో భయం అనేది లేదు జీవితం ఉన్నది కానీ ఇక్కడ ప్రసంగి అంటాడు దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండాల ఈ భయము వేరు భక్తి వేరు రెండు వేరు వేరు భయభక్తులు కలిగి ఉండాలా రెండు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని కాని చాలా మంది చాలా నైంటీ నైన్ వచ్చేసరికి భక్తి ఉంటది సండే ఆరాధనకు వెళ్తాము ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్తాము గృహ పెట్టుకుంటాము మంచి వర్షిప్ చేస్తాము దేవుణ్ణి స్తుము మహిమపరుస్తాము కానీ మనల్ని ఏం లేదంట భక్తి ఉంది కానీ భయం అనేది చాలా తక్కువ ఉంది చాలా తక్కువ మందిలో కనపడతా ఉంటది ఒక జిమ్ బెక్కర్ అనేసి ఒక అమెరికన్ జిమ్ బెక్కర్ ఆయన పేరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అయితే ఈ జిమ్ బెక్కర్ అనేటి ఎక్కువగా ప్రాస్పరిటిక్ గాస్పిల్ ఫ్రీక్ చేసేవాడు అనమాట ప్రాస్పరిటిక్ అంటే ఆశీర్వాద బోధను మాత్రమే అతను ప్రకటించేవాడు అయితే అంచెలంచెలుగా ఆ సంఘం అంతా అభివృద్ధి చెందింది మహా అభివృద్ధి వలే అది ఒక పెద్ద వృక్షం వల్ల మొత్తం ఎక్కడ చూసినా అందరూ ప్రజలందరూ కూడా ఆ సంఘానికి రావడం మిగతా సంఘాలన్నీ ఖాళీ అయిపోవడం ఆయన పేరు ప్రపంచమంతా మారుమూగిపోయింది ఇప్పుడు కాదులేండి దాదాపు కొన్ని డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాం అయితే ఈయన ఈ జిమ్ బెక్కర్ ఏం చేశాడనంటే ఆ యొక్క సంఘం విస్తరించడంతో కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా తన జీవితంలో పడిపోవడం జరుగుతా ఉన్నది ఏ విధంగా పడిపోయాడు అనంటే ఆయన డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది ఆయన జీవితంలో ఎన్నో వ్యాపారాలని క్రైస్తవుల మధ్యలోకి తీసుకుని వచ్చాడు వ్యాపారం ఎటువంటి వ్యాపారాలని దుర్వ్యాపారాలను తీసుకుని వచ్చేసాడు అవినీతితో సంపాదన మొదలు పెట్టేశాడు ఆయన జీవితం మొత్తము ఎంత గొప్ప పేరున్న వ్యక్తి చివరికి ఎటువంటి రీతిగా అయిందనంటే ఆయన చివరికి ఎంతో మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడంట అయితే ఆయన యొక్క బిజినెస్లలో ఎక్కువ చర్చ కన్నా కూడా ఆ చర్చ మొత్తం ఆకర్షింపబడేది ఏంటంటే మనీ గురించి బాగా ఆకర్షింపబడేది ఆయన చెప్పే బోధలన్నీ మనీ గురించే డబ్బు గురించే అందుకని మనకు కూడా వాక్యం సెలవిస్తా ఉంటది ఏమనంటే ఒకడు దేవునికిని సిరికి దాసుడుగా ఉండలేడు చూడండి దేవునికి ఒక గాబ్రియేలు దూతతీ అని అనొచ్చు కదా లేదంటే దేవునికి ఈ ప్రపంచానికి అనొచ్చు కదా లేదంటే దేవునికి కొన్ని రాజ్యాలకు అనొచ్చు కదా ఇక్కడ చూస్తే ఈ లోకంలో దేవుని దేవుడికి ఈక్వల్ గా ఏమని సిరి అంటున్నాడు డబ్బు ధనము దేవునికి సిరికి ఒకడు దాసుడుగా ఉండలేడు ఈ లోకంలో ఇంకొక దేవుడు ఎవరండి ఈ లోకస్తులకు కాని నామకారదపు క్రైస్తవులకు కాని ఎవరి ఇంకొక దేవుడు అని అంటే డబ్బే అందుకని ఆ వ్యాపారాన్ని మొత్తం కొనసాగిస్తా ఉన్నాడు ఈ జిమ్ బఖర్ ఒకరోజు పెద్ద స్కామ్ లు చేసేసాడు ప్రభుత్వం ఆస్తుల ఆ ప్రభుత్వము మీద కేసేసింది కేసు వేసినప్పుడు ఈయన ఎంతో మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడు ఎన్నో దుర్వ్యాపారాలు కలిగి ఉన్నాడు అని సంవత్సరాలు జైలు శిక్షారు ఆయనకి మంచి ప్రసంగికుడు మంచి బోధకుడు కాకపోతే ప్రాస్పరిటీ గురించే బోధించేవాడు ఏ విధంగా అంటే ఈ భౌతిక సంబంధం అయినదే ఈ యొక్క ఈ శరీరానికి కావలసిన వీట గురించే బోధించేవాడు ఐదు సంవత్సరాలు జైల్లో గడిపినప్పుడు బాగా పశ్చాత్తాపడ్డాడు ఒక రోజున అవును నా తప్పుడు బోధనే కారణం నేను ఎందుకు ఇంత బోధ ప్రకటించాను అని బైబిల్ని చదువుకొని పశ్చాత్తాపడి అక్కడ కూడా అందరికీ సువార్త ప్రకటిస్తా ఉన్నాడు అప్పుడు బిల్లి గ్రహం గారు ఆయన యొక్క జైలు కి ఆయనను కలవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బిల్లి గ్రహం గారు ఆయనను పలకరించాడంట ఏం జింబేకర్ ఎలా ఉన్నావు ఇది కాదు కదా పద్ధతి అనంటే అయా మీలాంటి వాళ్ళు మా వాళ్ళ దగ్గరకి కూడా వస్తారా ఇలాంటి గొప్ప ఇవాన్జలిస్టులు మమ్మల్ని కలవాలని మీకు ఎలాగనిపించింది మేమెంత దౌర్భాగ్యులము అనంటే నీ పశ్చాత్తాపం పడడానికే దేవుడు అనుమతి ఇచ్చినట్టున్నాడు జింబేకర్ ఇంకోసారి పాత అన్ని మర్చిపో ఇంకా వాటి జోలికి వెళ్లకుండా రా అయినా గాని నాకు ఒక సందేహం ఉంది ఏంటంటే నువ్వు ఇంతగా దేవుని మీద ఆధారపడ్డాను పడ్డాను అని ఎన్నో ప్రసంగాలు ఇచ్చావు కదా మరి ఎందుకని నువ్వు ఈరోజు ఈ వ్యభిచారాన్ని ఎంచుకున్నావు ఈ యొక్క దుర్వ్యాపారాన్ని ఎంచుకున్నావు అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా నేను ఇదిగో ఈ జైల్లో కూడా అందరికీ సువార్త ప్రకటిస్తున్నాను దేవుడు నాకు ఆశ ఇష్టము ఆయన అంటే నాకు భక్తి చాలా ఉంది ఇక్కడ కూడా మేము ఆదివారం ప్రార్థనలు చేసుకుంటున్నాము ప్రతి రోజు ప్రార్థనల్లో ఉంటున్నాము కానీ నాకేం లేదంటే ఆయన అంటే భయం లేదు నేను ఇలా పడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన నాకు భయం లేదు ఒక పిల్లవాడు తప్పు చేసుకున్నాడు అంటే అమ్మో మా నాన్న చూస్తున్నాడేమో మా తల్లిదండ్రులు చూస్తున్నాడేమో అని ఒక భయం ఉంటది ఎవరు లేనప్పుడు చేస్తాడు ఈయన ఈయన అంటున్నాడు ఆయన జీవితంలో ఏం చేశాడంట భయం లేదంట భయం లేని కారణాన దేవుడంటే నాకు అపారమైన భక్తి ఉందండి కానీ నా జీవితంలో భయం లేదు ఈ రోజు కూడా ఎంతో మంది క్రైస్తవులు ఆ పడిపోవడానికి ఓట ఓటమి జీవితాన్ని ఇంకా కొనసాగించడానికి కారణం ఏంటంటే దేవుడు చాలా మందిలో భయం లేదు ఆ వణుకు ప్రసంగి అంటున్నాడు ఏమంటున్నాడు మానవ కోటికి విధి ఏమనేది దేవుని అందుకు భయభక్తులు కలిగి ఉండడమే మానవకోటికి కోటికి విధించాడంట యేజు ప్రభు తండ్రి దేవుడు ఏం చేశాడంట మానవ కోటికి ఇది ఏ విధి భయభక్తులు కలిగి ఉండుటే కానీ ఏ ఏ విధంగా ఉందండి ఈరోజు సంఘాన్ని చూసినా మన కుటుంబ వ్యవస్థని చూసినా మన వ్యక్తిగత జీవితాన్ని చూసినా మనలో కూడా ఏముంటది అంటే ఉంటది స్వార్థాన్ని ప్రకటించాలా అనేకులకి బోధించాలా కానీ అది కార్యాభివృద్ధి జరగదు ఫస్ట్ ఎక్కడ చూసుకోమంటున్నాడు దేవుడు నీ హృదయమును దేవుని సామెతలలో రాయబడింది జ్ఞానంకి మూలం ఏందయ్యా అని అంటే భయభక్తులు కలిగి ఉండాలంట నీ హృదయము ఆలోచనలు బాగుండాలంటే ఏం కావాలంట భయభక్తులు కలిగి ఉండాలంట కానీ మన హృదయం ఏ విధంగా ఉంది మనం సరైన త్రోవలో వెళ్లగలుగుతున్నామా యేసు అంటే మనకు భయం ఉన్నదా అయ్యో నా కొరకు లోకానికి వచ్చాడే నా పాపాల నుంచి విడుదల ఇచ్చాడే ఆయన ఏడలనే భయంగా ఉండాలా ఇదిగో అవినీతితో ఈ లంచముతో నేను ఇటువంటి పనులు చేయకూడదు ఇదిగో ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కాని నేను ఆ విధంగా చూడకూడదు నన్ను ప్రభు చూస్తా ఉన్నాడు యేసు అంట వాక్యం సెలభిస్తా ఉంది ఆయన హృదయ అంతరంగములను పరిశోధించేవాడంట హృదయ అంతరంగములలో ఇదిగో చూడండి మన కణములు తెలుసు మన అవయవాలు తెలుసు మన యొక్క ప్రతి రక్తపు బొట్టు కూడా ఆయన ఈ లోపలన్న సెల్స్ అన్ని ఆయనకు తెలుసు మన ఆలోచనలు తెలియదా చాలా మంది క్రైస్తవులు అదిగో పలానా చోట సీసీ కెమెరా ఉంది క్రైస్తవులే కాదు ఈ లోకం అంతా కూడా ఆ సీసీ కెమెరా చూసి భయపడతారు లేదంటే స్నేహితులను చూసి భయపడతారు అదిగో ఇక్కడ ఎవరన్నా నన్ను చూస్తున్నారేమో అని తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు ముఖపరిచేస్తులు కాదు కావచ్చు ఎవరన్నా చూస్తారేమో అని వాళ్ళకు భయపడతారు కానీ నిత్యము కునకడు నిద్రపోడు ఒక దేవుడు ఉన్నాడు ఆయన నేను నమ్ముకున్నా ఆయన పరిశుద్ధుడు ఆయన చూస్తే ఆయన బాధపడుతుంది లేదనంటే దానికి శిక్ష ఉంటది అని నిరంతరం చూస్తాడు అన్న భయం ఎవరిలోనైనా కనబడుతుందా ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలా మానవ కోటికి ఏంటి విధి అని భయము భక్తి కలిగి ఉండాలా అయితే ఆ భక్తి ఉంటుందో ఎవరిలో అయితే ఆ భయం ఉంటుందో ఆ సేమను కుమారులు కావచ్చు బహుశా నాకు ఐడియా లేదు యోగుని వచ్చి వాళ్ళు శోధించినప్పుడు వాళ్ళు అంటారు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించటం లేదా చెప్పండి ధైర్యంగా ఉన్నదా అవను నా క్యాన్సర్ వచ్చింది ఆయన అనేది ధైర్యంగా ఉన్నా ఇదిగో నాకు ఫలాన ఫలానా ఉంది నా ఆస్తులన్నీ కోల్పోయిన ఆయన అనేది ధైర్యంగా ఉన్నా యోగ జీవితంలో భయంకరమైన పరిస్థితిని వెంటాడుతా ఉన్నప్పుడు వాళ్ళు శోధిస్తా ఉన్నప్పుడు ఆయన అడుగుతా ఉన్నారు నీ భక్తి చాలా గొప్పది కదా నీకు ధైర్యం కలగట్లేదా ఎస్ ఆయన ధైర్యంగా ఉన్నాడు అందుకే ఆయన అంటాడు ఇదిగో నేను ఆయన కేవలం నాకు ఏమంటాడండి ఆయన కేవలం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మాత్రమే పొందుకునవలసి ఉన్నదా ఆయన నుండి నేను కీడును కూడా పొందు పొందుకునవలసి ఉన్నది ఈరోజు అట్టి గొప్ప ధైర్యం మనలో ఉన్నదా ఆయన చేత మేలును మాత్రమేనా నేను అనుభవించవలసి ఉన్నది కీడును కూడా అనుభవించవలసి ఉన్నది ఇదిగో నేను ఏమీ తీసుకొని రాలేదు ఏమి తీసుకొని పోను అంటే చూడండి ఆయనకు ఎటువంటి ధైర్యం అండి ఆయన భక్తి ఆయనకు ధైర్యం పుట్టించదా ఈరోజు మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుందా రేపట్ని చూసి మనం చింతిస్తాం రేపేమి తినాలా అని ఆలోచన చేస్తాం రేప ఏ వస్త్రాలు కట్టుకోవాలన్నా ఈఎంఐలు ఎలా కట్టుకోవాలన్నా కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలనా ఏ విధంగా రెంట్లు కట్టుకోవాలన్నా ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలనా ఏ విధంగా మనం తప్పించుకొని తిరగాలనా ఇవన్నీ కలిగి ఉంటాం కానీ భక్తి ఉన్నవాడు ఏంటంట ధైర్యముగా ఉంటాడంట ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఎటువంటి ధైర్యం ఉంటుందండి ఏది ఉన్నా ఏది లేకపోయినా స్థిరమైన ధైర్యం కలిగి ఉంటారు అందుకే తిమోతి పత్రికలలో కూడా అపూసుడు అయిన పౌలు గారు తన కుమారుడాన్ని సంభవిస్తూనే ఎన్ని గొప్ప మాటలు చెప్తా ఉంటాడంటే ఒకసారి లేఖనాలు చూద్దాము తిమూర్తికి ఈ భక్తి విషయంలో తిమోతితో అపూసులుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచనం మొదటి మొదటి లైన్ మాత్రమే చదువుతాను నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అలాగే చూడండి దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదంట నాలుగో అధ్యాయము ఇదే తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుతాను అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయములో నీకి నీవే సాధనము చేసుకునము చూడండి దైవ భక్తి విషయంలో మనకు మనమే తిమోతితో అంటున్నాడు తిమోతి నా ప్రియకుమారుడా నా శిష్యుడా ఇదిగో తిమోతి యొక్క అమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు చాలా భయ భయభక్తులు గల కూడా ఆ రీతిగానే పెంచారు ఆయనతో మాట్లాడుతున్నాడు ఇదిగో దైవభక్తి విషయంలో నీకి నీవే నీకు నీవే సాధనము చేసుకును సాధనము చేసుకోవాలంట కింద వచనంలో మాట్లాడతాడు ఎనిమిదవ వచనంలో శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము అంటే ఇప్పుడు ఒక జిమ్ కెళ్ళిన వ్యక్తి వ్యాయామం చేసే వ్యక్తి ఎట్లా సాధన చేస్తాడు ఆ ఫ్యాట్ని కరిగించుకోవాలన్నా ఆ కొవ్వునంతా కరిగించుకోవాలన్నా లేదనంటే సందంగా ఉన్న వ్యక్తి ఇంకా బలంగా కావాలన్నా ఏం చేయాలంటే సాధనం అవసరమైనది భక్తి విషయంలో కూడా ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు అపుసరుడైన పౌరు పౌరు గారు దైవ భక్తి విషయంలో నీకు నీవే అంటే సాధనం చేయాలనంటే ముఖ్యంగా మనకేమి ఉండాలండి భయభక్తి కలిగి ఉండాలా ముఖ్యంగా మనకి ఏం కావాలంటే మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలా ఏందా నేను కరెక్ట్గా ఉన్నానా లేఖనాల ప్రకారం జీవిస్తున్నానా ఈ అంత్య దినాల ప్రకారం నేను వెళ్లగలుగుతున్నానా నాలో ఆ ధైర్యం కలుగుతుందా పరీక్ష చేసుకోవాలా ఆ పరీక్ష ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఏంటంటే సాధనం జరుగుతా ఉంటది మనలో సాధనం అంటే నథింగ్ బట్ పరీక్షనే పరీక్ష చేసుకోవడమే సాధనం చేసుకోవాలా ఇదిగో ఈ రోజు నేను ఈ స్థితిలో పడిపోయాను ఈ రోజు నేను ఈ మాటలు మాట్లాడాను నా నోటిని నేను సాధనం చేసుకోలేకపోయాను నా నాలుకన్న సాధనం చేసుకోలేకపోయాను నా చూపుని నేను సాధనం చేసుకోలేకపోయాను ఇదిగో నేను చాలా కాలం నుండి ఆ కోపాన్ని నేను సాధనం చేసుకోలేకపోతున్నాను ఎదుగో వీట సాధనం చేసుకోవాలి అందుకే దైవ భక్తి మన కోపం అంటే దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి మనం ఏం చేయాల ఆ విషయానికై మనము సాధన చేసుకోవాలా దైవభక్తి విషయంలో నీకు సాధకము చేసుకునము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరం అవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడిన అందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం అవడం శరీర విషయంలో అయితే సాధనం ఏంటంటే కొంచెం మట్టుకే ప్రయోజనం అంటే అది టెంపరీ ఒక ఏజ్ వరకే ఒక ముసలితనం అది బలహీన ఒక యవనం కోలిపోయిన తర్వాత అది నిష్ప్రయోజనమే కాని ఇక్కడ మాట్లాడుతున్నది ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ జీవం కాదు రాబో జీవం విషయంలోను తో కూడిన అది అన్ని విషయములలో ప్రయోజనకరమౌను చూడండి మనల్ని నిత్యత్వానికి చేర్చేది ఏంటండి మన భయభక్తులే ఆయన మన క్రియల్ని కూడా గమనిస్తా ఉంటాడు మన క్రియల్ని కూడా చూస్తా ఉంటాడు అందుకే ప్రకటన గ్రంథంలో అంటా ఉంటాడు ఇదిగో నువ్వు ఒక విషయంలో ఇంకా మారు మనస్సు పొందుకోలేదు అన్ని బాగున్నావు క్రియలు కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేవు ఆయన అంటా ఉన్నాడు ఇక్కడ అది రాబోవు అంటే రాబోవు అంటే ఎక్కడా అండి ఈ యొక్క జీవితాన్ని ముగించిన తర్వాత మరలా ఇంకొక జీవితం ఉంది క్రైస్తవుడు నమ్మేది అదే కదా ఈ జీవితము ఈ జీవితము ఇక్కడతో ఆగిపోయేది కాదు ఇది ఎండ్ లెస్ రెండే రెండు దారులు ఒకటి నిత్య నరకము ఇంకోటి నిత్యత్వము పరలోకము ఆ ప్రభు ఉండే చోటు ఈ రెండుటి గురించే మాట్లాడుతూ ఉంటది బైబిల్ ఆఫ్టర్ డెత్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటది నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావని మాట్లాడుతూ ఉంటది అందుకే మనం ఏం విత్తాలంటే మంచిని విత్తి మంచి పంటను కోయాలి పరిశుద్ధతను విత్తి విత్తి పరిశుద్ధతను కోయాల పవిత్రతను విత్తి పవిత్రతను కోయాల కీడును విత్తిన ఏంటంట కీడు అనే పంటకు వస్తాడు అపవిత్రతను విత్తినవాడు అపవిత్రతనే కోస్తాడు తన మనస్సుని వాక్యం మీద నుంచి తొలగించిన వాడికి అపవాదే వాడికి తోడుగా ఉంటది కాబట్టి నీరు లేని చోట్ల అపవిత్రాత్మ తిరుగుతూ సంచరిస్తా ఉంటదంట నీరు లేని అంటే వాక్యము లేని చోట చివరి దినాలలో ప్రభు కూడా మనకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే విశ్వాసులలో నేను విశ్వాసిని కనుగొందున చివరి దినాలలో ఈ భయంకరమైన దినాలలో మనలో విశ్వాసం సన్నగిపోతుంది ఎటువంటి విశ్వాసము భయభక్తి లేని విశ్వాసం మాత్రమే ఉంటది గొప్ప నిరీక్షణ చెప్పుకుంటాం గొప్ప విశ్వాసం చెప్పుకుంటాం మనలో ఏం లేదనంటే ఆయనంటే భయం లేదు ఆయనంటే భక్తి లేదు ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఆ తెలువలో తన ప్రాణాన్ని అర్పించి చివరి రక్త బొట్టు ద్వారా కాల్చి ఆయన ఏమయ్యాడని బైబిల్ సెలవిస్తుందంటే మాంసపు ముద్దగా చేయబడ్డాడంట మాంసపు ముద్ద సార్ మటన్ షాప్కి వెళ్ళినప్పుడు ఒకసారి యశ్ ప్రభుని గుర్తు చేసుకోవాలనిపిస్తుంది అయ్యో ప్రభు ఈ విధంగా అయిపోయాడా మాంసపు ముద్ద ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు కనిపిస్తా ఉంటది ఆయన మీ పంత దున్నబడింది అంట ఆ పొలంను దున్నుతా ఉంటే మనం అక్కడ గ్రహించాల ఓ యేసు ప్రభు కూడా మన కోసం అంత గొప్పగా మనల్ని విమోచిస్తే ఆ పాపము నుంచి ఈ లోకము నుంచి ఆ నరకము నుంచి ఈ శరీర సంబంధమైన కోరికల నుంచి వీటన్నిటి నుంచి మనల్ని విమోచిస్తుంటే మనము తిరిగి ఆయనను బాధ మనకు భయము భక్తి ఉన్నట్ల ఆయన కోరుకుంటున్నాడు ఆయన ప్రసంగి క్లియర్ గా మాట్లాడాడు ఇదిగో మానవ కోటికి ఒక విధి విధించడం జరిగింది అదేంటంటే సర్వ మానవాళి ఆయన ఎందు భయభక్తి కలిగి ఉండాలి అందుకని మనం ఏం చేసుకోవాలంటే ఈ భయభక్తి విషయాన్ని ప్రతిక్షణం చెక్ చేసుకుంటూ మనకు మనమే ఎవరు మనల్ని పురిగొల్పలేరండి మనల్ని ఎవరు ఇదిగో అన్న నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తున్నావు అని ఎవ్వరు చెప్తే ఎక్కడ శత్రువు అయిపోతానేమో ఇదిగో ఈ విధంగా వంకరగా మాట్లాడతాడు వంకరగా బోధిస్తాడు ఈయన చెప్పేది కరెక్ట్ కాదు ఎవరితోనైనా చెబుదామని అంటే వాళ్ళు ఎక్కడ తప్పుగా తీసుకుంటారు అని మనం చెప్పము కాబట్టి ఎవరిని ఎవరు చేయరు మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి మనల్ని మనమే ఒక గంట సేపు ఒక టైం పెట్టుకోవాలా ఇదిగో ఈ రోజు జరిగిన విషయాలన్నీ ఏం జరిగినాయి ఎలాగ మాట్లాడాను ఏ విధంగా ప్రవర్తించాను నా చూపులు విధంగా ఉన్నాయి మార్నింగ్ ఏసినప్పటి నుంచి నా హృదయం ఏ విధంగా ఉంది అది బహుభయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం అని మరి ఏ విధంగా ప్రవర్తించింది ఈరోజు మనల్తో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే మనం మనల్ని మనమే సాధకం చేసుకోవాల అదే విధంగా మొదటి తిమ్మూతి ఆరో అధ్యాయము ఆరో వచనం చూద్దాం ఆరు ఏడు వచనాలు మొదటి తిమ్మోతి ఆరో అధ్యాయము ఆరో వచనము ఏడో వచనము సంతృష్టి సహితమైన దైవ గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఏంటంటా ఈ లోకంలోనికి మనం ఏమైనా తీసుకొని వచ్చామో ఒక్కటి తీసుకొని వచ్చాము ఏం తీసుకొని రాలేదు చివరికి ఏమి తీసుకొని పోలేము కాబట్టి సంతృష్టి సహితమైన దైవభక్తి సంతృష్టి సహితం తృప్తి కలిగినది అందుకే కింద అంటాడు వాటితో తృప్తి పొంది ఉండండి వాటితో తృప్తి ఇల్లు లేదని అసంతృప్తి బైబిల్ చెప్తా ఉంది అన్న వస్త్రములై కానీ ఇల్లు లేకుండా ఎవరైనా తృప్తిగా కొన్ని విషయాలు లేకుండా ఎవరైనా తృప్తి ఉంటున్నారా లేదు సంతృష్టి సహితం కావాలా అది ఎక్కడ లభిస్తుందంటే దైవభక్తి విషయంలో అక్కడ మాత్రమే దొరుకుతుంది ఇంకెక్కడ దొరకదు ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దొరకదు ఏ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా దొరకదు ఏ మంచి అందమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా దొరకదు ఎంత గొప్ప డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినా దొరకదు గానీ సంతృప్తిని ఇచ్చేది ఏ విధంగా ఉండాలనంటే దైవ భక్తి విషయంలో మనము నిర్లక్ష్యముగా ఉండకూడదు అలక్ష్యం చేసేవారముగా ఉండకూడదు దైవభక్తి అని అంటే రాబోవు జీవము గురించి కూడా అది ప్రకటిస్తా ఉన్నది ఎక్కడ రాబోవు జీవము అని అంటే మనకి ప్రకటన గ్రంథంలో ఉంటది చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనము మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడవారులారా చూడండి పైన నాలుగో వచనంలో మాట్లాడతాడు నలుగురు పెద్దలు అందరూ ఎక్కడ ఇది ఈ మాటలు ఎక్కడ మాట్లాడుతుండే పరలోక రాజ్యములు ఎవరంట వీళ్ళు ఆయనకు భయపడు వారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం యొద్ధ నుండి వచ్చాను చూడండి సింహాసనము దగ్గర ఏంటంటే రాబో ద్వీపం గురించి ఎవరుంటున్నారు అక్కడ భయపడు ఎవరికి భయపడే వాళ్ళు వీళ్ళు ఆయనకు భయపడే వాళ్ళు ఇదిగో ఒక డబ్బు విషయంలో కూడా నిజాయితీ ఉండాల భయం పడకూడదు అక్రమం చేయనప్పుడు ఏం జరుగుతుంది ఆ జిమ్ బేకర్ ఏం చేశాడు అని అంటే ఇందాక చెప్పిన స్టోరీలో ఆయన మళ్ళా ఆ యొక్క జైలు జీవితం గడిపి మళ్ళా బయటకు వచ్చాడు గొప్ప సేవ చేశాడు కొన్ని గొప్ప పుస్తకాలు రాశాడు ఇదిగో నా ప్రాస్పరీ గాసుపుల్లో మొత్తం తప్పులు అవకతవకలు ఉన్నాయి వీటి వల్ల నేను పాపం చేసినా కూడా నాకు భయం అనిపిలేదు అది ఇది అన్నాడు చివరికి మళ్ళా చూస్తే మళ్ళా ఏం చేశాడు అంటే ఆ జిమ్ బేకర్ రెండోసారి మళ్ళీ సేమ్ అదే స్త్రీలతో మళ్ళా తిరగడం స్టార్ట్ చేశాడు మళ్ళా అదే వ్యాపారంలోకి వెళ్ళాడు అప్పుడు అడిగారు ఆయనని ఏందయ్యా నువ్వు ఇంత గొప్ప బుక్కులు రాశావు మళ్ళా పోయిపోయి మళ్ళా అదే వ్యాపారంలోకి వెళ్ళిపోయావేంటి అని అడిగితే ఆయన అన్నాడు నేను ముందే చెప్పాను కదండి నాకు దేవుడు భక్తి ఉంది కాని నాకు భయము లేదు కానీ పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారంట భయపడు వారులారా ఐదో అధ్యాయంలో ఐదవ వచనంలో పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడు వారులారా మీరు కొద్దివారేమి గొప్పవారేమి మీరు అందరూ ఆయనను స్తించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొక్క నుండి వచ్చను కాబట్టి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలా ఏ ఏ విధంగా ఉంది నా బ్రతుకు ఏ విధంగా ఉన్నాను నా లైఫ్ స్టైల్ దేవునికి ఇష్టంగా ఉన్నానా దేవునికి సంతోషకరమైన జీవితం కలిగి ఉన్నానా ఈ లోకంలో అండి ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళకి ఇక్కడ కొద్ది రోజులు శ్రమలు తప్పవు పది దినములు మీకు శ్రమ కలుగులు అనే వాక్యం సెలవిస్తా ఉంది అయినను అంతము వరకు నమ్మకముగా ఉండండి అని సెలవిస్తా ఉంది రెండో తిమ్మతి పత్రికలో మూడో అధ్యాయం పన్నెండవచనంలో మాట్లాడుతా ఉన్నాడు అప్పస్తులుడైన పౌలు గారు తిమోతి రాస్తూ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు సద్భక్తితో వర్చ్యు మంచి భక్తి కలిగి ఎవరైతే బ్రతకాలని ఉద్దేశిస్తారో జీవిస్తారో ఆయనను ఫాలో అవుతారో ఆయనలాగా నడుస్తారో వాళ్ళందరంట హింస పొందుతారట కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారండి ఆయన సింహాసనము దగ్గర ఆ పెద్దలు ఆ సెరేపులు కెరివేపులు ఆ ఇరవై నాలుగు పెద్దలు ఆ దూతలు ఆయన సింహాసనము ఆయన ఎదుట ఆ పరలోక రాజ్యంలో ఉంటారు ఇక్కడ హింస పొందుతుండొచ్చేమో కానీ వాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు ఆయన సింహాసనం ఎదుట ఉంటారు ఆయనని స్థుతిస్తా ఉంటారు వాక్యము మనల్ని కోరుకుంటా ఉంది ఇదిగో నీ జీవితంలో భయం లేకనే నీవింట్లో ఈ విధంగా అరిచేవాడిగా అరిచేదానిగా ఉంటున్నావు ఇదిగో నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు ఎందుకనంటే ప్రభు అంటే నీకు భయం లేదు ప్రభుకి భయపడే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే తన కుటుంబస్తులకు కూడా గౌరవం ఇస్తూ భయపడతా ఉంటారు అదిగో ఆ నా ఇంటి యజమాని ఆయన నామకర్ధ భక్తుడండి కానీ ఏం చేస్తుందంటే అస్త్రీ దేవుణ్ణి కలిగి ఉన్నది కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నది కాబట్టి ఆయనను అనుసరిస్తూ ఆయనను పాటిస్తూ ఉన్నది కాబట్టి తన భర్తను భయపడతా ఉంటది భయభక్తులు లోరు తెరిచి అరవదు లోరు త్వరగా కోప్పడదు కట్టుకుంటది తాలుకుంటది ందుక వాక్యం సెలవిస్తా ఉంది ఇదిగో అవిశ్వాసి అయిన భర్తను ఆమె తన యొక్క ప్రవర్తన ద్వారా యేసు నొద్దకు రాబట్టవచ్చును విశ్వాసంగా ఉన్న భర్తను ఏం చేసానంట దేవభక్తురాలు తన ప్రవర్తన ద్వారా రాబట్టవచ్చునంట ఈరోజు రాబట్టలేకపోతున్నాం అంటే కారణం మనలో ఆయనంటే ప్రేమ లేదు యేసు ప్రభు అంటే అందుకే ప్రభు కూడా ఒప్పుకోడు నేను ప్రేమిస్తున్నా ప్రభు అని ఇదిగో నేనే మొదటగా మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను అని అంటాడు మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఆయనను ప్రేమించట అనే వాక్యం సెలవిస్తా ఉంది వ్యవహార పత్రిక మొదటి అధ్యాయంలో ఆయనని ప్రేమించడమే ఆయన ఆజ్ఞల్ని ఎవరైతే గై వాళ్ళు ఆయనను ప్రేమిస్తారు ఆజ్ఞలు ఏంటి ఇదిగో నీ భార్యను ప్రేమించయ్యా ఇదిగో నీ భర్తను లోపడి ఉండి సబ్మిషన్ చేసుకో ఆయనకి ఆయన మీద ఆధారపడాల్సిందే ఇదిగో ఈ మనకి ఖచ్చితంగా నువ్వు ప్రేమించాల్సిందే ఆమె బలహీనమైన ఘటము వాక్యము స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నది మనలో ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనల్ని మనం పరీక్షించుకునేటివి ఇవే మనం పోతామండి సండే ఆరాధనకెళ్తాము బాగానే ఉంటాము ఇంకొకరికి చెప్పే విషయంలో కూడా బాగానే ఉంటాము కానీ మనం వ్యక్తిగత జీవితానికి యేసుప్రభు అంటే మనలో భయం అనేది లేదు కాబట్టి దేవుడు ఈరోజు మనం ఆయన సింహాసనం ఎదుట మనము కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మనము కూడా ఆ పౌలుని ఆ యోపు గారిని అడిగినట్టు ఈ లోకం మనల్ని హింసించినప్పుడు మన భక్తి మనకు ధైర్యము పుట్టించదా హింసిస్తదంట లోకం క్రీస్ చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకలు వారిని అందరినీ వారందరూ హింస పొందుతున్నారు అంట వారందరు ఇక్కడ కాబట్టి మనము ఏ విధంగా ఉండాలని అంటే ఎటువంటి స్థితికైనా కూడా భయపడని వారంగా ఎందుకంటే మన భక్తి దృఢమైనది గొప్ప విశ్వాసంతో కూడినది మన భయభక్తి ఎటువంటిదనంటే ఈ లోకంలో వచ్చే శ్రమలకు భయపడి వెనికిపోయేది కాదు అందుకే రోమ పత్రిక ఎనిమిది ముప్పై ఐదులో మాట్లాడుతూ ఉంటాడు కరువైనా ఖడ్గమైనా హింస ఉపద్రవమైనా ఏదో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు ఎప్పుడు ఆయన ఎందు భయభక్తి కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో కూడా వయసు క్రీస్తు ప్రభు మన యొక్క భయాన్ని భక్తిని ఎంతైనా కోరుకుంటాడండి ఎంతైనా మనం వనుకుచ ఆయన పాదాల యొద్ద కూర్చుండాలి ప్రభా ఇదిగో బలహీను ప్రభా అనేక విషయాలు త్రోగ తప్పిపోయాను అనేక విషయాల్లో నేను మరలా సిలివి వేశాను నా కుటుంబంలో కావచ్చు నా మందిరంలో కావచ్చు సేవకుల మధ్యలో కావచ్చు విశ్వాసులతో కావచ్చు నేను బలహీనమైన ప్రవర్తనలు ప్రవర్తించాను అయ్యా ప్రభా నీ పాదాలు పట్టుకుంటున్నాను ఆయన మా మార్చు నీ భయభక్తి ఆయన పాదాలు ఎట్లా పట్టుకుంటాం భయభక్తి కలిగిన వాడే కదా పట్టుకుంటాడు ఈరోజు ఆయన పాదాలు పట్టుకునే వారంగా మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి ప్రభు ఐదుగో నేను నీకు సమర్పించుకుంటున్నానని మరి దేవుడు ఈరోజు మనందరితో కూడా ఆయన యొక్క స్వరంను వినిపించడం నమ్ము దేవుడి కొద్ది మాటలు మనను మరి దీవించి ఈ వాక్యాన్ని బలపరచును గాక థ్యాంక్ డ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ రేసలాడ్ ఎవరైనా సీరియస్ కండిషన్ ఉంటే చెప్పండి వాళ్ళ గురించి ప్రార్థిస్తాము ఒక టైం ఉంది కాబట్టి మరి విజ్ఞాపనను ప్రార్థన చేద్దాము వాళ్ళు మూసుకోండి నేనే ప్రార్థిస్తాను స్తోత్రం నైనా పరిశుద్ధి మనమోన్నతుడ సరశక్తిమంతుడ జీవంగల దేవానికే వందనాలు ఇచ్చు ప్రభా ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకు కోట్లాది వందల ఇంతవరకు వాకించితే మీరు మనం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినారు మమ్మల్ని బద్రపరిచిన దేవా మాకు తోడే నడిపించి విజయమించిన దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఆయన నా ప్రభా తండ్రి నీకు వందనాలు దేవని మాట చొప్పున మేము నడవాలని భయము భక్తి కలిగి జీవించాల దేవా మాల ఎటువంటి పాపమున్న తొలగించాడని ఆయన ఈ క్షణం నుంచి యేసు ప్రభా ఈ వాక్యం మేము స్వీకరిస్తున్నాం నాయన అందుని బట్టి నీకు వందనాలు ప్రభా జీవంగార దేవా నీకే స్వత్రనం ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే వందనాలు ప్రభా తండ్రి నీకు స్తోత్రం చెల్లిసినాం ఈ ధన్యత ఎంతమందికి లేదో ప్రభ వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ నీకు వందనాలు మరి యేసుకృష్ణ నామంలో మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకే వందనాలు ప్రభా సర్వాధికారి అయిన తండ్రి నీకే స్తోత్రం నాయన మరి ఎంత ఎంతో మందికి ధన్యత లేదో ప్రభా వాళ్ళు జ్ఞాపకం చేసుకోండినైనా వారు కూడా నీ సంధికి దేవా నిరాకడతి అక్కడికి త్వరలో తండ్రి నీకు స్తోత్రానైనా మతొక కుటుంబం అంతా నీ సంధికి దేవా నీరు అక్కడికై ప్రభా మతొక కుటుంబం సిద్ధపడాలా ప్రభా తండ్రి ఎంతో మంది శోధనలు ఉంటున్న ప్రభా వాళ్ళంతా తప్పింపబడను కాక నిర భద్రపరచబడాల ప్రభా సైతం రజాన్ని కూర్చాలా ప్రభా మీరే సహాయం చేయండి ఎంతమంది పడిపోయిన సేవకున్నారో ప్రభా తిరిగి సత్యాన్ని ప్రకటించ బిడ్డగా ఎంతమంది యేసు ప్రభ ప్రతొక్క బిడ్డ రోషం కలిగి లేచిన శక్తి దయచేయండి ఎంతమందికి మాను మూను గ్రామంలో ఎంతమందికి సేవ లేదో అందరికి సువార్థ ప్రకటింపబడాలా ప్రభా మీరే సహాయం చేయండి అంధకార చీకటిని గద్దంపబడను ఎంతమంది బంధకాల కట్టలు ఉన్నారో ప్రభావ వాళ్ళకు ఎసు అతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేయండి వాళ్ళంతా రెక్క కిందకి నిన్న ఆశ్రని శక్తి దయచేయండి దేవా మరి సైతన్ శక్తులని కాలిపోవాలా ప్రభా మీరే సహాయం చేయండి పదొక కుటుంబానికి జ్ఞాపకం తీసుకోండి తండ్రి పదొక కుటుంబానికి పదొక్క బిడ్డకు తోడే నడిపించే విజయాన్ని దయచేయండి తండ్రి నీకే స్తోత్ర ప్రభా కుటుంబాల పీడి సంతృష్ట శక్తులని కాలిపోను గాక వాళ్ళందరినీ రక్షణకి నడిపింపబడాలా ప్రభా తండ్రిని రాకడాతి త్వరలో ఉంది గనక ప్రభా మరి కుటుంబాలను మీరు ఏర్పరచుకున్నారు ప్రభా పతొక్క బిడ్డను మీరు ఏర్పరచుకున్నారనైనా తండి తండ్రిని చిత్తా నెరవేర్చనిక భూమి మీద యశూప్రభ పతొక్క బిడ్డని స్థాపించుకున్నారాయన యసూప్రప్రభ పతొక్క బిడ్డకు తోడై నడిపించండి రాజ్యాన్ని కట్టెబిడ్డగా తయారు చేయండి తండ్రినికే స్తోత్రం నయన తండ్రినికి వందనాలు ప్రభా మరి ఎంత యేసు ప్రభ ఉన్నారో ప్రభ ఈ లోకల పతకబం శక్తి దయచేయండి తండ్రినికి వందన వాళ్ళందరికీ సువార్థ ప్రకటింపబడాల ప్రభా మీరే సహాయం చేయండి యేసు ప్రభానికే వందనాలు తేవా ఎంతమంది యేసు ప్రభా మరి నడిపిస్తున్నారు ప్రభా ఎంతమంది అబద్దాన్ని ప్రకటిస్తున్నారు ప్రభా వాళ్ళందరి సత్యాన్ని ప్రకటించబడిగా మీరు వాటించుకోండి యేసు దేవానికే వందనాలు తెవా భార్య భర్తల మధ్య సమాధానం పిల్లల మధ్య సమాధానం దేవా అన్నదమ్ముల దగ్గర అక్క దగ్గర ప్రభా సమాధానం గుండలకు సహాయపడండి దేవా చీకట్ క్షేత్రానికి గద్దించండి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవానికే వందనాలు ప్రభ ప్రతొక్క కుటుంబం అంతా ఏసు ప్రభ మీరు ఏర్పరచుకున్నారు కనుక ప్రభ ప్రతొక్క బిడ్డ పరిశుద్ధంగా జీవిత శక్తి దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిసినాం నాయన ఈ లోకంలో ప్రతొక్క బిడ్డకు తోడైన నడిపించండి తండ్రి ఎంతమంది యేసు ప్రభ పాపంలో జీవిస్తున్నారని ఆయన అక్కడ నీ కృప అధికంగా కలుటకు మీ సహాయం చేయండి అక్కడ మీరు గొప్ప అద్భుతం జరిగించండి దేవ శోధనలు పడిపోకుండా ఎవరిన సృష్టి అగ్నికర్చనం పెట్టండి ప్రభావ ప్రతొక్క బిడ్డకు తోడై నడిపించండి ఎండ కూడా పడిపోకుండా సహాయపడండి ఆయన వాళ్ళకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపడాలా సైతం చేత పడనికి వీల్లేదు పెద్ద బిడ్డల నుంచి చిన్న బిడ్డల దగ్గర రక్త పురోక్షణ మీరు దయచేయండి ప్రతొక్కడ కాచి కాపాడబడాలా ప్రభావ ఎవ్వరు కూడా యేసుప్రభ ఎండ కూడా పడిపోకుండా సహాయం చేయండి నీ అస్సంతో యేసుప్రభ తాకండినైనా బలమైన అస్సంతో తాకి లేపండి ఆయన ఎంత కూడా చీకట్ పడిపోకుండా సహాయపడండి పతొక్క బిడకు తోడే నడిపించి విజయాన్ని మీద దయచేయండి తండ్రి నీకు వందనాలు సర్వాధికారి అయిన తండ్రి నీకే వందనాలు ప్రభా మరి చీకట్లో ఉన్న ప్రతొక్క బిడ్డతో మీరు మాట్లాడి వాళ్ళకు వెలుగులోకి నడిపించండి తండ్రి ఎస్ ఏకే స్తోత్రంలో చెల్లిసిన యేసు దాంట్లో ప్రతొక బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీద దయచేయండి తండ్రి నీకు వందనాన్ని రాకడా సమీపం ఉంది కనుక కుటుంబాల పట్ల మీరు గొప్ప విజయాన్ని దయచేయండి ఎవ్వరు కూడా అవిశ్వాస పడిపోకుండా ప్రభా పదొకటి విశ్వాసాలకు సంపూర్ణ ఎదుగుట శక్తి దయచేయండి దేవానికే వందనాలు ప్రభ నివాకాశానికి జీవిత శక్తి దయచేయండి యేసుప్రభ సైతన్గా యేసుప్రభ కుటుంబాలను పీడిస్తున్నాడు నైనా వనుకున్న అంధకార శక్తుల్ని కాలిపోవాలా దేవా వాళ్ళ తలంపులని కాలిపోవాలా ప్రభా వనుకున్న యేసు ప్రభా అంచేసుకృష్ణ బంధించడంనా తండ్రి పదొక విడుదల కలగా చేయండి సమాధానం దయచేయండి తండ్రి నీకే వందనాలు ప్రభ సర్వాధికారి అయిన తండ్రి నీకే స్తోత్రం చెల్లించాం దేవా దుష్టి మరి కుటుంబాలు పీడించడానికి వీల్లేదేవా మరి యేసుప్రభా పతొక తోడే నడిపించి విజయాన్ని దయచేయండి వాళ్ళకంత మార్గం తెరవబడాలా ప్రభావ సత్యమైన సువార్థకలు నడిపింపబడాలా ప్రభావ మీరే సహాయము చేయండి ఎంతో మంది యేసుప్రభ కుటుంబాలు మరి నరకానికి వెళ్లిపోతున్నారని ఆయన దేవ వాళ్ళందరూ ఈ రోజు ఎంతో మంది యేసుప్రభ పోయినరోదెవాళ్ళు తెల్వక తెరిచిన పాపం గా క్షమించమని సంధిలా అడుగుతున్నాం నయన వాళ్ళందరికీ మోక్షం దగ్గర మీద సహాయపడని సంధికి చేర్చబడను గాక మీరే కార్యం జరిగి చెడి తండ్రి యేసు ప్రభానికి ఇవ్వందలదెవా వనికైతే ఎక్కడెక్కడ అంచనాదేవానికిన్న కోతలని యేసు ప్రభావంకున్న తలంపులని కాల్పోను గాక దేవా మీరే సహాయం చేయండి దేవా పదొక బిడకు మార్గం తెరవండి నాయన దేవా పదొక బిడకు తోడే నడిపించండి దేవానికి వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన పదొక తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి మరి హాస్పిటల్లో ఉన్న ప్రతొక్క ఆత్మతో మీరు మాట్లాడండి ఆయన ఎంతో మంది కొట్టుమిట్లు ఆడుతున్నారు ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన వాళ్ళందరూ యేసుప్రభా సమాధానమై ఇంటికి పోను గాక దేవులకు స్వచ్ఛత కలగా చేయండి ఆ కలవలసిన రక్త ప్రోక్షణ మీద దయచేయండి దేవానికి వందనాలు ప్రభావం ప్రతి ఒక్క సహాయం చేయండి ప్రతొక ఆత్మతో మీరు మాట్లాడేదేనైనా దేవానికి స్తోత్రం చెల్లించేవా ప్రతి ఒక్క కుటుంబానికి నడిపించి విజయాన్ని మీరు దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభావం మాకు వాక్య చేత మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రతిదిన ప్రభా ఇద్ద వాళ్ళు కూడా కలగ చెయ్యండి దేవా యేసు ప్రభా పత మీరు మాట్లాడండి మీ స్వరాన్ని వినిపిపర్చేయండి పరలోక దర్శనం వల్ల దయచేయండి మీరు ఏర్పరచుకున్నారు ప్రభా పతొక బిడ్డతో యేసు ప్రభా సంకల్పం నెరవేర్చాల దేవా పతొక్క బిడ్డకు తోడే నడిపించండి ఆయన తండ్రిని కడవర వర్షం వాళ్ళ మీద కుమరింపబడను గాక దేవా మీరు సహాయం చేయండి పతొక్క అభిషేకించి మీరు వాడుకోండి ప్రభావపభానికి అందరి మీద యేసు అభిషేకం దిగును గాక నైనా గొప్ప విజయాన్ని దయచేయండి పతొక్క బిడ్డతో మీరు మాట్లాడండి దేవానికి స్తోత్రంలో చెల్లిసిన దేవా భూమిదని రాజ్యం కట్టబడాలా ప్రభా మీరు సహాయం చేయండి అంధకార శక్తులని కాలిపోక ప్రభ పదొక బిడ్డకు విడుదల చేయండి తండ్రి ఏసూ ప్రవానీకే వందనాదేవా ఎండ కూడా పాపంలో పడిపోకుండా పదోకడిని కాచి కాపాడి భద్రపరచండి క్షేమాన్ని ఆరోగ్యాన్ని కలగ చేయండి పదొక బిడ్డకు నడిపించండి దేవా ఏసు ప్రవాణికే వందని రాకడా త్వరలో ఉంది కనుక ప్రభావ మరి సైతాన్ గడు విక్రమించి పనిచేసుకున్నారు వానికిన్న అనుచరులని నాశమైపోవాలని తలపురాన్ని కాచివేయండి దేవాణికే స్తోత్రం లేనుకున్న శక్తులు ప్రధాన శక్తుల్ని కాలిపోవాలదేవా ఏ దుష్ట ఆత్మను కూడా ఎవరి మీద పని చేయకుండాదేవా ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించండిదేవా ప్రతి ఒక్క బిడ్డ తప్పింపబడాలా ప్రవ్వా వన్ చేతి నుంచి పడకుండా పోదేవా కొత్త ఒక్క బిడ్డ కాచి కాపాడబడాలా ఇంకా విశ్వాసలకు సంపూర్ణంగా విజయం పొందాలా ప్రభా వారందరూ యేసు ప్రభ నీ సన్నిధికే రావాలా ప్రభా వారు గాలమేసి ప్రతొక్క బిడ్డని లాక్కారని సందికి దేవా దేవానికి వందన స్తోత్రంలో చెల్లిస్తున్నామైనా కొత్త ఒక్క బిడైన యేసూ ప్రభ మీరు ఏర్పరచుకున్న కనుక ప్రభా చిత్రాన్ని నెరవేర్చండి మీరు సహాయపడండి తండ్రి నీకే స్వత్రంలో చెల్లిస్తున్నానైనా కొత్త ఒక తోడై నడిపించండి మరి చిన్న బిడ్డలు స్కూల్ వరకు తోడై నడిపించండి దేవా ఏ దుష్టుడు ముట్టకుండా కాచి కాపాడండి ప్రభా కొత్త ఒక బిడ్డకు మరి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడైందండి మరి ఆఫీసుకు వెళ్తున్న ప్రతొక్క బిడ్డకు తోడయిండండి నాయన ఏ దేవానికి వందన సూత్రం నాయన ఎవ్వరి కూడా ఆటంకం చేయకుండా ప్రభా నీ రెట్టికిందర భద్రపరచండి నీ పరుల దూతలు కాపుదలగా ఉండను కాకదేవా ప్రతొక పెద్దగా యేసుప్రభ మరి యేసుకృష్ణ మంచి జ్ఞానం దయచేయండి మరి ఎవరినసులు విపరీతంగా మరి యేసుప్రభ సైతాన్ చేతులు ఉండడానికి వీలేదే ప్రభా మరి ఎన్నో మరణాలు జరుగుతున్నాయి ఆయన దేవాన్ చేతులు పడకుండా ప్రభా సైతాన్ రాజాన్ని కూల్చివేసి వాళ్లకు విజయాన్ని మీరు దయచేయండి తండ్రి యేసుప్రభానికి వందనాదేవా ప్రతొక్క ఎవరినస్సులు మీరు ఏర్పరచుకున్నారు గనక ప్రభా నీ రాజ్యాన్ని కట్టకు శక్తి దయచేయండి మీరు ఇంకా ముందుకు నడిపింపబడాల శక్తిని దయచేయండి ప్రతొక బిడ్డకు కుటుంబానికి అంతా తోడయండి ఈ లోకంలో నీ ఆత్మ సంచరిస్తుంది ఆయన ప్రతొక గుర్తికి శక్తి దయచేయండి నీ ఆత్మ నేత్రం గాక ప్రతొక ఆత్మతో మీరు మాట్లాడండి నువ్వు మాట్లాడే దేవుడు నువ్వు జీవం గల దేవుడు నువ్వు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడై ఉన్నావు గనక ప్రభా మమ్మల్ని ఎంతగానో యేసుప్రభ ప్రేమిస్తున్నారని ఆయన మాకోసం యేసుప్రభ ప్రార్థన కొరకు మీరు ఎదురు చూస్తున్నారని ఆయన కొత్త ఒక్కపిడి మాటకు చొప్పున నడవకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభ వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకంతా సువాత అండకు శక్తి దండి ఎక్కడైతే యేసుప్రభ ఇంకా సువాతండ్రద నడిపించండి దేవానికే వందనారు ప్రభా ఎంత మందిని నమ్ముకొని యేసు ప్రభా సత్యాన్ని వాళ్ళకందరికి మీ తోడే నడిపించి విజయాన్ని మి దయచేసి వాళ్ళకు మార్గం తెరవండి అంధకార శక్తుల్ని కాల్చివేసి ప్రతొక్క బిడ్డకి ఏ సూపించస్తున్నామో దేవ ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ స్వాధీనం కావాలా శక్తిని ప్రతొక కుటుంబానికి ప్రతొక బిడ్డకు ప్రతి బ్రదర్ సిస్టర్ కందరికి ఏసూప్రభ బలంగా మీరు వాడుకోండి ప్రభా మరి కేపి బ్రదర్ సిస్టర్స్ అందరూ ముట్టండి తాకండిని ఇంకా విశ్వాసనికి ఇంకా బలపర్చండి తండ్రి ఏశప్రభా నీకే వందనాలు దేవా ప్రతొక బిడ్డ అద్భుతాలు ఆచరణ జరిగించబడాలా ప్రభా అనటు శక్తిని మీరు దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి నీకు సూత్రంలో చెల్లిస్తున్నాం నాయన పతక బిడకు తోడే నడిపించి విజయాన్ని దయచేసి ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది వందల సూత్రం చెల్లిస్తూ పతకుడి జ్ఞాపకం చేసుకుని రాకడకే సిద్ధపరచుకోమని నదడనే సికసం పడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్స్ మనోజ్ బ్రదర్ ప్రేజలాడ్ బ్రదర్ ఆశీర్వాద ఇవ్వండి బ్రదర్ మనతో ఇవాళ జాబ్ లో బిజినెస్ లో దేవునికి కృపా సలహాకారం పరిస్థితులకు మనందరికీ ఆ సిల్వలో చూపించిన కృపా సలహాకారం వెళ్ళప్పుడు తోడుగాక ఆ మెయిన్ అందరికీ